కీర్తన ఐదు వందల పంతొమ్మిది కడనుండి చూచే నీకు కనికరమైతే కనబడి నన్ను కావు నీతో బలిమేలే ఒడలు యది ఒక అపరాధము అడరి సంసారినవుటే అపరాధము బడినివి పరచిన పాట్ల పడకపోడు ఎడనీకు మొరబెట్ట చోటేదయ్యా అన్నపానములుగొన్నది అది ఒక్క నేరమి ఉన్నతి సంపద బొందుటా ఒక నేరమి ఇన్నియు అనుభవించి ఇక నొల్లనంటే పోదు విన్నపాలు చేసి నీతో విసుగ చోటేది మదిలో నీవుండగాను మరచినదొకల్ల అదన కర్మాధికారినౌటొకల్ల ఎదుట శ్రీవెంకటేశు కాచితివి తుదకెక్కితేమి ఇంక తొలగవలెనా